హరి ఓ శ్రీ గురుగ్యో నమ బ్రహ్మా పరమసుఖం కలం జ్ఞానమూర్తిం ద్వంద్వవాతి గగనసదృశం తమదక్ష నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భవాతీతరహిత సద్గరు తం నమా నమో ఘ ప్రో బ్రహ్మైవాహమస్ అహం పదారీత స శకర్యమా అస్మాపర్య వందేరు పర స్వగురు నిజగరు పరమగొరు పరమేష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ గురువ్యో నమీ ఓ చేయబూనిన దాని లో తిరిగి చేయదగునని మరిలో నేరిగి నీకు చెప్పిది పూను రుచి పుట్ట రుచి పుట్టదేని ని మనసు రుచిపతి కుసు మనబే నీకేమిోతు లేని నిష్ఠూరాము లేకుండు టే లెస పోనీ మనసు రుచి పుట్టితే పోను నీ మనసు మానవుడు చేయబోనిన దాని లోతిరికి చేయదానని మదిలో నేనిరిగి నీకు చెప్పిది పూనుము రుచి పుట్టదేని పోనీ నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు నేనేమి అనబోతే నీకేమి తోచునో లేని నిష్ఠూరాము లేకుండుటే లెస్స పోనీ నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు దేవుడున్నాడయా కన్నులకు కనిపించతున్నాడయా లోకాలనే లేటి రవిచంద్ర దీపాలు త్రిప్పు చున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా అని భగవాన్ సత్యసాయి ఒక ఉపన్యాసానికి ప్రారంభదీతంగా మరి ఇంటర్వ్యూలో డస్ గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్ అని ఒక విదేశీయుడు అడిగాడు నిజంగా దేవుడు ఉన్నాడా దానికి సమాధానంగా ఈ పద్యం చెప్పారు లోకాల రవిచంద్ర దీపాలు తిప్పుచున్నాడయ్య ఎవరి ఆజ్ఞ మేరకు రవిచంద్ర దీపాలు తిరుగుతూ ఉన్నాయో అతడే భగవంతుడు అతడే దేవుడు ఏ పిల్లవాడికైనా సులభంగా అర్థమైనట్టు అట్లాగే ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే ఆ పని అందు లగ్నమైనటువంటి మనసు ఉండాలి అంటే విక్షేపశక్తి యొక్క ప్రభావం లేకుండా ఉండాలి ఆవరణ శక్తి యొక్క ప్రభావం లేకుండా ఉండాలి మలదోషం లేకుండా ఉండాలి అప్పుడే కార్య సాఫల్యం జరుగుతుంది హనుమంతుడు సీతాన్వేషణకు బయలేరెడు ఎన్నో చూశారు చిట్ట సముద్రం అంచుకు వెళ్ళి కూర్చున్నారు శతయోజనముల విస్తీర్ణం అవతల స్వర్ణలంకలో ఉన్నది సీత అని సంపాతి చెప్పాడు శత యోజనముల విస్తీర్ణం దాటగలిగేవారు ఎవరు అని వానర వీరులందరూ కూడా ఒకరితోరు చర్చిస్తున్నారు నేను పది యోజనాలు వెళ్తానంటాడు ఒక ఆయన నేను ఒక యోజనమే వెళతానంటాడు ఇంకొక ఆయన నేను వృద్ధుణ్ణి అయిపోయాను వెళ్ళగలను కానీ తిరిగి రాగలను లేనో అంటాడు ఇంకొక ఆయన ఈ రీతిగా ఎవరికి వారు తమ శక్తి సామర్థ్యాలు చెప్పుకుంటున్నారు సర్వశక్తివంతుడైనటువంటి ఆంజనేయుడు శ్రీరామదూత మౌనంగా ఒక పక్కన కూర్చుని తనలో తాను మగ్నమై ఉన్నాడు ఆయన వీరాజ వీరుడని ఎరిగినవాడు ఆ సమూహం మొత్తం మీద జాంబవంతుడు ఒకడే ఆయన కృతయుగ కాలం నుంచి ఉన్నవాడు కాబట్టి సూర్యమండలానికి ఎగిరి వెళ్ళి రాగలిగేటటువంటి సమర్థుడైనటువంటి ఆంజనేయుడిని ప్రార్థించమని అందరినీ కోరుతూ తాను కూడా వెళ్ళి మనమడా అని సంబోధిస్తాడు అంటే తాతగారు అనమాట నీ బలం నీకు తెలియదు నాయన నువ్వు సూర్య మండలానికే చిన్నప్పుడు అత్యంత చిన్నప్పుడు అంటే మూడు సంవత్సరాల వయసు లోపలనే సూర్యుడిని తినదగిన ఫలముగా భావించి ఉషో ఉషకాలంలో ఉదయించే సూర్యుడు ఎర్రగా ఉండబట్టి అది తినదగిన ఫలమని భావించి సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడిని మింగపోయినటువంటి బలవంతుడు ఆయన అప్పుడు లోకాలని కాపాడటం కొరకు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఒక పక్క దెబ్బ తగిలింది అప్పటి నుంచి నీ నామం హనుమా అయింది కాబట్టి నీవు అంతటి బలవంతుడో నాయనా అని ని సా అతను తన సామర్థ్యాన్ని తనకి గుర్తు చేసి విక్రమింపజేసి శీతాన్వేషణకి ప్రేరేపిస్తాడు మన మనసు కూడా ఈ ఆంజనేయ స్వామి లాంటివి అన్నమాట జాగ్రత్తగా దీని శక్తి దీనికి తెలియజెప్తే మోక్షం అనేటటువంటిది ముక్తి అనేటటువంటిది రెపపాటులో సాధించగలిగినటువంటి బలవత్తరమైనటువంటి ఆయుధం అదే ఆయుధం అహంకారంతో దేహాత్మ వైపు విషయాల వైపు తిరిగితే జగత్తు చేత ప్రభావితమై ఎందుకు పనికిరానటువంటి పనిముట్టుగా తుకుబెట్టినటువంటి ఎనప కమ్మీలాగా తయారయ్యేటటువంటి పనిముట్టు ఈ మనస్సు కాబట్టి మనసు ఒకటే కానీ ఆ మనస్సుని వినియోగించేటటువంటి తీరును బట్టి ఫలితం ఏర్పడుతుంది మనఏ మనుష్యా కారణం బంధమోక్ష బంధై విషయాసక్తం ముక్త్య నిర్విషయం మన ఇది ఉపనిషద్వాక్యం కాబట్టి మనోవికాసం పూర్ణంగా కలగటం మానవత్వం కలిగిన మనోవికాసాన్ని దివ్యత్వ దిశగా వాడగలగటం ఉచితం ధర్మం దివ్య జ్ఞానాన్ని పొంది స్వరూపజ్ఞానంలో ప్రవేశించి తురియనిష్ఠుడై మనోబుద్ధులను చైతన్యమునందు ఆత్మయందు సాక్షియందు లయింపచేయటం స్వధర్మ బ్రహ్మానుసంధానం చేసి బ్రహ్మనిష్ఠుడై ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నా నేహనా నా స్థిగించనా అని బ్రహ్మనిష్ఠుడై నిలకడగా ఉండాలి కూటస్థుడై అక్షర పురుషుడై నిలకడగా అలా ఉండగలగడానికి ఉపయోగపడేది కూడా మనస్సే పూనిక అన్న శబ్దం విలువేశారు పూనిక అంటే దీక్ష ఆ దీక్షే దక్షతను కలిగిస్తుంది చాలామందికి నిజ జీవితంలో కూడా ఈ దీక్ష లోపిస్తుంది అప్పుడు బాధ్యత తీసుకోడు దక్షత ఉండదన్నమాట కాబట్టి బ్రహ్మచారి శతమర్కట అని ఆర్యోక్త ఒకటి ఉందన్నమాట బ్రహ్మచారి విషయాలలో పడితే వంద కోతులతో సమానమైనటువంటి వాడు అందుకని జాగ్రత్తగా వివాహం చేసి ఆ శతమర్కట అనేటటువంటి లక్షణాన్ని పోగొడతారు అయితే వివాహం చేసుకున్న తర్వాత కూడా శతమర్కటహాలాగా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఇంకా బాగుపడలేదు ఈ జీవితానికి ఏం చేస్తాం మరు జన్మకో ఆ జన్మకో ఆ విక్షేప దోషం పోయినప్పుడు బాగుపడతారు కాబట్టి మానవుడు చేయబూనిన దాని లోతెరిగి చేయతగునని మదిలో నేనెరిగి నీకు చెప్పింది లో తిరిగి చేయదగునని ఇది చాలా ముఖ్యమైన విషయం బావిలో దిగే ముందు బావిలో నీళ్ళు ఎన్నుంటాయండి చెరువులో దిగే ముందు చెరువులో నీళ్లు ఎన్నుంటాయండి నదిలో దిగే ముందు నదిలో నీళ్ళు ఎన్నుంటాయండి వాగులో దిగే ముందు వాగు లోతెంత అని తెలుసుకుని దిగాలి లేకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం మరి ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం లోతు ఎంత లోతు ఎంతో తెలిస్తే కానీ నేను దగ్గర ఉన్నామనుకోండి ప్రయోజనము ఎందుకని మిగిలిన వాటి లోతులు మారతాయి కానీ సముద్రపు లోతు మనిషి అన్నది ఎప్పటికీ కొన్ని కిలోమీటర్ల లోతుంటుంది కానీ ఇక్కడ గురువుగారు ఏమంటున్నారంటే లోతెరిగి చేయదగున మానవుడు చేయబూన దానిని లో తిరిగి చేయదవునని అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఏది చేయాలన్నా ఆ చేయడానికి గల లక్ష్యాన్ని బాగా విచారణ చేయాలి చేసేసిన తర్వాత కొండ పగలేసిన తర్వాత బోర్లా పడిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఎన్ని ప్రేమలో జ్ఞానం ఉండాలి మళ్ళీ చేయాలి ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా ఎంత పశ్చాత్తాపడినా ఆ కర్మ పునః మనలా సాక్షిత్వ స్థితిలో నిలబడి జ్ఞానంలో నిలబడి స్వరూప జ్ఞాన స్థితిలో నిలకడ చెంది మళ్ళీ చేయవలసిందే రద్దు అవ్వాలంటే కాబట్టి అటువంటి సంస్కార బలాన్ని రద్దు చేసుకోవాలన్నా వాసనా బలాన్ని రద్దు చేసుకోవాలన్నా వాసనాక్షయ మనోనాశాలు సాధించబడాలి అంటే స్వరూప జ్ఞాన నిష్టలో ఉండి కర్మ చేయాలి శరీరం ఉన్నంతవరకు కర్మ చేయవలసిందే తప్పించే అవకాశం లేదు అయితే ఆ కర్మని నిష్కామ కర్మగా చేయమంటున్నాడు ఆ కర్మను నైష్కర్మ్య చేయమంటున్నాడు అకర్తగా చేయమంటున్నాడు కర్తృత్వరహితంగా చేయమంటున్నాడు ఇది లో చేయడం అంటే నాలుగు స్థాయి భేదాలు చేయడం అన్న పనిని నాలుగు స్థాయిలో చేయవచ్చు అది ఏదైనా కావచ్చు బోధ చెప్పడమే కావచ్చు బోధ వినటమే కావచ్చు యజ్ఞం చేయటమే కావచ్చు యజ్ఞం చేయించడమే కావచ్చు పఠనము పాఠనము యజనము యాజనము తెలుగులో చెప్తున్నా సంస్కృతంలో కూడా చెప్తా ఇట్లా ఏదైనా కర్మే ఉచ్ఛ్వాసం నిశ్వాసం అది కూడా కర్మే జననం మరణం అది కూడా కారమైంది మెలకువ కళ నిద్ర అది కూడా కారమే ఏ కథలిక కదిలినా అది కారమేంటి ఎందుకంటే రజోగుణ ధర్మాలు లేకుండా కథలు కావాలండి కాబట్టి జాగ్రత్తగా గమనించి దానిలో తిరిగి ఏ లక్ష్యంతో చేయాలి ఏ స్థితిలో ఉండి చేయాలి ఏ ధర్మంతో చేయాలి ఏ జ్ఞానంతో చేయాలి అని పూర్తి పరిజ్ఞానం తెలిసి చెయ్యాలి ఎప్పుడూ ఉచతమ ఉన్నతమైన స్థితిలో నిలకడ చెంది చెయ్యాలి అంటే ఎప్పుడు నీవే ఎట్లా ఆలోచించాలయ్యా అంటే నిష్కామకర్మగా చేసేవనుకోండి పావుల మార్కులు నైష్కర్మ సిద్ధితో చేసేవనుకోండి అర్ధరూపాయి మార్కులు అకర్తగా చేసామనుకోండి ముప్ప వందల మార్కులు కర్తృత్వరహిత పద్ధతిగా చేసామనుకోండి అప్పుడు వంద మార్కులు లేనెరుక పద్ధతిగా చేసామనుకోండి అప్పుడు సున్నా బై సున్నా అనంత మార్కులు బయలు పద్ధతిగా అసలు చేయడానికి ఏం ఉండదు ఏ చేత కాబట్టి జాగ్రత్తగా గమనించి ఇలా చేయాలి కూరలు కొట్టడమే కావచ్చు కూరలు తరగడమే కావచ్చు బియ్యం ఏరడమే కావచ్చు అన్నం వండటమే కావచ్చు పిల్లల్ని కనటమే కావచ్చు పిల్లల్ని పెంచడమే కావచ్చు పిల్లల పిల్లల్ని పెంచడమే కావచ్చు ఏది ఏమైనా ఈ శరీరంతో చేసే ప్రతిదీ కర్మే ఈ శరీరం ఉంటేనే కదా మరణం అనే పని కూడా చేసేది అది కూడా కర్మే కాబట్టి ఈ మరణాని ఈ నిద్రని నిష్కామకర్మగా చేయాలి తదుపరి నైష్కర్మ సిద్ధిగా చేయాలి తదుపరి అకర్తగా చేయాలి తదుపరి కర్తృత్వరహితంగా చేయాలి ఆ తదుపరి ఉర్వారుకమివబంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత అదే నిన్ను విడిచిపెట్టేస్తుంది నువ్వు దాన్ని విడవక్కర్లేక లేనిరుక పద్ధతి వరకే ఈ విడవడం పట్టుకోవడం విడవడం పట్టుకోవడం బయలుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి త్రయం బకం యజామహేశుగంధిం పుష్టివర్ధనం ఉర్వారధనాన్ మృత్యోర్ముక్షీయమామృత చాలామంది ఈ మృత్యుంజయ మహామంత్రం చేత ఆరోగ్యం వస్తుంది అనుకుంటారు కానీ ఆరోగ్యం అనేది తాత్కాలిక ఫలం వాత్స్థం నిజానికి ఇది చాలా విశాలమైనటువంటి భావాన్ని తెలియజెప్పేటువంటిది ఇది లో తెరగడం అంటే కాలారిసములైనటువంటి దేశికేంద్రులు దోస పండు వదిలితే ముచ్చికని ఎట్లా వదిలేసిందో చెప్పబెట్టకుండా తెలియకుండా పూర్తిగా పండగానే ముచ్చిక ఎట్లా అయితే వదిలేసిందో అలా ఈ శరీరాన్ని అలా ఈ ఎరుకను అలా ఈ ప్రపంచాన్ని అలా ఈ విశ్వాన్ని రెపబాటులో వదిలేశాడు వదిలేశాడు అనకూడదు అన్నారు చాలామంది ఏమంటారు అంటే ఎరుక పద్ధతి వరకు వదిలేశాడు అను ఎరుక లేని లేని ఎరుక పద్ధతిగా ఉన్నవారు బయలుస్థితిలో ఉన్నవారు బట్ట బయలుగా ఉన్నారు పరబయలుగా ఉన్నటువంటి వారు వారు ఎల్లకాలము ఉన్నారు ములుగురితో సందులేక ఉన్నారు నిరాకారం నిరంజనం నిరవయవం నిర్గుణం నిర్లేపం నిష్కళ ఆ రీతిగా ఉన్నారు కాబట్టి ఈ ఎరుక వారిని వదిలేస్తుంది ఎరుకే లేకుండా పోయింది అంతే వారు లేకుండా పోయారు అనకూడదు వారు కాలం ఉంటారు సాట్ అయ్యారంతే కొంతమందినే ఉంటారంటే చాటయ్యారండి అర్థం ఈ చాటవ్వడం అంటే అర్థమేంటంటే కళ్ళెదరకుండా కనబడే వ్యక్తము తెర వెనక్కపోయింది ఆ వ్యక్తం అంటే బ్రహ్మాండ ఐక్యం వరకు ఈ చాటయ్యారని చెప్పవచ్చు కానీ ఎవరైతే దేశికులైనటువంటి వారు వారికి చాటు మాటు లేవు వారు ఎప్పుడూ ప్రత్యక్షమే తలచినంత రెపబాటులో ప్రత్యక్షం ఎవరు తలిస్తే వారికే ప్రత్యక్షం సర్వస్య శరణాగతులై ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా తలిస్తే అక్కడే ప్రత్యక్షం దానిని కుప్పితి మదిలో నేనెరిగి ఆ బయలుస్థితిలో ఉండి ఈ ఎరుక ఎలా లేదో చెబుతూ వచ్చారు బోధిస్తూ వచ్చారు లేని ఎరుకను వివరించదా తుదకు విడిపించదు రుచి పుట్టితే పోను రుచి పుట్టదే నీ పోనీ నీ మనసు చాలామందికి ఈ కదార్థాలు రుచిగా ఉండవు అరుచి అనేటటువంటి భావాన్ని కలిగిస్తే ఆబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఉంటాయి అన్నమాట మౌలికమైన స్థితిలో ఉంటాయన్నమాట అంటే నిష్కర్షగా చెప్తాయి నిజాన్ని నిలువడంలో నిష్కర్షగా చూపెడుతుంది పరాన్ని పరాత్పరాన్ని నిశ్చయంగా నిర్ణయిస్తుంది కాబట్టి ఇది దేన్ని స్వీకరించదు దేన్ని పుట్టించదు దేనికి ఆధారం కాదు దేనికి మూలం కాదు అలా అన్నింటినించి విడిపించేస్తుంది అన్ని వదిలేస్తాయి నిజానికి విడవడం కాదు వదలటం విడలటమే పనిగా పోయి పోయిన కదార్థంలో చెప్పారు ఏ గురుతు లేకుండా అని అవన్నీ నిన్ను వదిలేస్తాయి సాధనలో ఉన్నవాడేమో వాడు ప్రయత్నించి వదిలిపెడతాడు నిజ ప్రబోధ విధానం సహజమైన పద్ధతి ఈ సహజమైన పద్ధతికి మార్జాల కిషోరన్యాయం అని పేరు ఎక్కడ పడితే అక్కడ మార్జాల కిషోరన్యాయం అని అంటూ ఉంటారు కానీ నిజానికి ఈ చివరి నాలుగవ దివ్యయానం ఏదైతే ఉందో పరము పరాత్పరమును నిర్ణయించేటటువంటి పద్ధతి అది మార్జాలకిషోర న్యాయం దానికంటే ముందు భ్రమర కీటక న్యాయం నీరక్షీర న్యాయం బింబ ప్రతిబింబ న్యాయం మర్కటకిషోర న్యాయం ఇట్లా న్యాయములు చాలా ఉన్నాయి ఈ న్యాయములన్నీ సాధన దశలో సిద్ధి దశలో ఉంటాయి సహజమైపోయిన దశలో ఒక్క న్యాయమే ఉంటుంది అది మార్జాలకిషోర న్యాయం అది కూడా మొట్టమొదట అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా సాంఖ్యతారక మనస్కాల బోధ శ్రవణ కాలంలో ఉంటుంది తర్వాత ఉండదు ఏ న్యాయము లేదు కాబట్టి బయలు అంటే ఏమిటంటే ఏ న్యాయము దానికి వర్తించదు ఎందుకని ఉన్నదొన్నట్లుండి పోయను విన్న కన్నది ఎడ ఏమియు అందువల్ల ఏమంటున్నారు రుచి పుట్టితే పూను నీ మనసు రుచి పుట్టదేని పోని నీ మనసు చాలామందికి ఎరుక గట్టిపడే పద్ధతిగా చెబితే ఆసక్తికరంగా ఉన్నా నైనా బాగా పట్టుబట్ట కట్టుకుని అన్న పెద్దంచు పట్టుబట్ట కట్టుకుని చక్కగా విభూతి పట్టనామాలు పెట్టుకుని లేదా త్రిపుండ్రములు పెట్టుకుని గోవిందనామో కేశవనామో हरे कृष्ण हरे राम हरे हरे नाम शिवनाम लेक शक्तिबू भजन चू नामस्मरण जव विधक्ति मार्ल आचरत बागू उत्साह अनेक रकल आहार पदार्थ भुजिस्तू अनेक रकल तयार तैयार అనేకమైనటువంటి ఉపచారములను దేవాలయంలో చేస్తు ఇలా భోగభాగ్యాలతో తొలతూగునైనా అని అంటే ఇవి చాలా ఆనందకరంగా కనబడతాయి భోగంతో సంబంధపడి ఉంటుంది కాబట్టి మరి డెబ్భై తత్వాలను నిరసించాలి కదా అది నిజ విధానం अभी अचल पिपूर्ण राज तोबई आर तत्व विबाग्रतोटी अवगाहन चुस् जीव अतिद निे अभी नील अंत नगे विद इनको नलभ रोजल दीक्ष पड़ता కట్టిన తర్వాత సాంగముగా సాంప్రదాయంగా ఆ దీక్షను విడిచిపెడతారు మళ్ళీ మామూలు మనుషులు అవుతారు మామూలు మనుషులు అయిన తర్వాత ఏమండి ఏమిటి అయిపోయిందా మీ దీక్ష అంటే అయిపోయిందండి నలభై రోజులు అయిపోయింది కదా అయిపోయింది అదేంటి మరి మిగిలిన రోజులు మీరు అలా ఉండరు అంటే అలా ఉంటే పనులు ఇలా జరుగుతాయండి ఆ నలభై రోజులు ఉంటే చాలా కష్టంగా ఉన్నానండి అంటే ఇట్లా ఉండేవాళ్ళందరూ కూడాను తాత్కాలికం ఇది కర్మ పద్ధతి ఓ ఓ జపము ఒక దీక్షో ఓ మంత్రము ఇలా మాత్రమే పట్టుకోగలుగుతాడంతే వాడి శక్తి అంతే చిన్నపిల్లవాడు ఎంత అన్నం తింటాడంటే మూడు సంవత్సరాలు ఉగ్గు తింటాడంటే మరి వాడిని బాగా బస్తాడు బియ్యం తినమంటే తినలేడు కదా అట్లాగే పెద్ద పెద్ద చేయమంటే చేయలేడు కదా అలాగే జ్ఞాన విచారణ చేయమంటే చేయలేడు కదా అట్లాగే ఈ రుచి పుట్టకపోవడం ఆసక్తి లేకపోవడం సామర్థ్యం లేకపోవడం నిలకడ లేకపోవడం వేదనాభరితంగా ఉండటం జనకంగా ఉండటం ఇలా చాలా చెప్పచ్చు ఇదంతా రుచి పుట్టితే రుచి పుట్టకపోతే ఈ రెండు ప్రయోగాలను ఇక్కడ చేశారు మదిలో నేనెరిగి నీకు చెప్పితే పూను రుచి పుట్టదేని పోనీ నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు ఒక్కసారి గనక ఈ అచల మార్గం గనక ఈ నిజ విధానం గనక తలకెక్కితే ఇక మిగిలిన బోధలు రుచించవు ఆ రీతిగానే ఆ జీవనం సాగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సింహ హృదయంతో ప్రయత్నించాలి స్వామి వివేకానంద అంటాడనమాట వేదాంత మార్గంలో ప్రయాణం చేసే సాధకులందరికీ సింహ హృదయం ఉండాలి అంట అనేకులు జగత్తులో ఈ జ్ఞాన మార్గాన్ని విమర్శిస్తూ ఉంటారు కొందరు అచలమన్న అతికోపగింతులు అచ్చల వెంటే చాలా కొంతమంది కోపం వస్తుంది ఎందుకని అంటే వీళ్ళు ఏమీ కాదంటుంటారు ఏమీ లేదంటుంటారు అన్నీ విడవాలంటుంటారు అన్నీ వదలాలంటుంటారు ఈ నాలుగు మాటలు గుర్తుపెట్టుకోండి ఏమీ లేదనాలి అన్నింటినీ కాదనాలి అన్నింటినీ విడిచిపెట్టాలి అది నిన్ను వదలాలి ఈ నాలుగు కలిపితే నిజ ప్రబోధ విధానం ఈ ఉత్తబట్టబలు ఏమీ లేదు అది ఏమీ లేదు అనటం అంటే అన్నింటినీ కాదనాలి నిర్మూలమే తదా జ్ఞానా శరీరం నాస్తి కేవలం అన్నింటినీ కాదనాలి మూడోది అన్నింటినీ విడవాలి స్వప్నే ప్రతీయమానాని స్వరూపాన్ని యథా తథా కళలో దోచన శరీరాలు ఎలాగో అలాగే కళని విడిచిపెట్టేస్తున్నాం కదా మెలకువలోకి వచ్చేప్పుడు కళను విడిచిపెట్టేస్తున్నాం అట్లా అన్నింటినీ విడిచియాలి ఎప్పుడూ మెలకు ఉండాలి అలా అన్నింటినీ విడిచేసాం ఇక చెట్టచ్చేవారు అది అవిని యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ రుగమివ బంధనా ృత మౌనవ వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వసిష్టం దేవ సదృశిగణ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలితిన్ముద్రమానందరూపం స్వాత్మా రామంజనం దక్షిణామీడే వటపిటపి సమీపే భూమిభాగే నిషణం సకలము నిజనాతారమరా చిత్రం వటతరోర్మూలై వృద్ధా శిష్యా గురుర్యుస్సు మౌనవ్యాఖ్యానం శిష్యాస్ ఛిన్న సంశయా ఇది చాలా ముఖ్యమైనది గురూస్ మౌనవ్యాఖ్యానం శిష్యాస్ ఛిన్న సంశయా గురవే సర్వోకాషేణ ప్రణవార్తయ శుద్ధైకమో నిర్మలాయ ప్రశాంతిమూర్త అలా సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపముగా బయలుస్థితిలో ఉన్నవాళ్ళు ఉండాలి ఈ లక్షణాలన్నీ నిజ జీవితంలో ఉండాలి ప్రణవార్ధస్వరూపుడుగా ఉండాలి ఏం మాట్లాడినా ప్రణవనాదాన్ని అనుసంధానం చేసి ప్రణవాన్ని స్వాధీనం చేసుకొని ప్రణవాన్ని అధిగమించి ప్రణవరహిత స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నిలబడుతుంది ఇలా ప్రణవాన్ని కూడా నాలుగు ఇట్లా జాగ్రత్తగా ఇది లో తెరగడం అంటే నేనేమీ అనబోతే నీకేమీ తోచును లేని నిష్ఠూరము లేకుండా ఈ నిష్ఠూరం అనే అంశంలో ఆరువకు తొగటు ఉంది అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అంటే అర్థం ఏంటంటే చిట్ట శ్రమంతా చేసిన తర్వాత ఫలితకాలంలో భ్రష్టత్వం చెంది బూడిదలో పోసిన పన్నీరైతే జీవితం అంతా వృధా అవుతుంది కదా కాబట్టి నిజం చెప్పిన నిష్ఠూరమైన నిజమే చెప్పాలట కానీ సత్యం బృయాత్ ప్రియం బృయా సత్యమ ప్రియం నా బృయా ఈ రెండు లక్షణాలని చెప్పింది ఉపనిషత్తు నిజం నిష్కర్షంగానే చెప్పాలి నిష్ఠూరంగానే చెప్పాలి కానీ సత్యం ప్రియంగా చెప్పాలి హితంగా చెప్పాలి అహితమైనటువంటి అసత్యాన్ని చెప్పకూడదు ప్రియం కదా అని అసత్యాన్ని చెప్పకూడదు అప్రియంగాదా సత్యం చెప్పకుండా ఉండకూడదు కాబట్టి మానవుడు వివేకాన్ని ఇంత జాగ్రత్తగా వాడాలన్న అందుకని సాధారణంగా దేశకులైనటువంటి వాళ్ళు ఏదైనా సూచన చేస్తే దానిని అనేక జీవితాలకు ఉపయోగపడేటట్లుగా సూచన చేస్తారు వారి సూచన ఇప్పుడే ఫలించకపోవచ్చు ఇప్పుడు అడిగింది ఇప్పుడు చెప్తే ఇప్పుడు అయిపోలేదు కదా అని అనుకోకూడదు వారి వారి వారి ఎక్కడ దాకా ఉంటుందా అంటే చాలా దూరం చూడగలిగేటువంటి సమర్థులు ఏ కాలానికి అది ఫలిస్తుందో అంత దూరం చూడగలిగి సూచన చేయగలిగినటువంటి వారు కాబట్టి వారు ఏదన్నా సూచనలు చేసినప్పుడు దానిని తేలిగ్గా తీసుకోకూడదు అనమాట జల్లూరు బలరామకృష్ణయ్య గారు ఒక సంవత్సర కాలంలో నాకు అలా చాలా విషయాలు చెప్పారు వారు చదివినటువంటి అధ్యయనం చేసిన గ్రంథాలు మనం చూస్తే వార స్థితికి సరిపడేవి ఆధ్యాత్మిక పరిణామ స్థితికి సరిపడేవి జేబీకే అని రాసేవారు ఆ పుస్తకంలో అంటే ఆ స్థితి సరిపోయింది అని అర్థం అలాగే స్వామి నిర్భయానంద మేకా గారికి సరిపోతే ఎంఎన్ రావ్ అని రాసేవారు ఇట్లా అండర్లైన్ చేసేవారు టిక్కులు పెట్టేవారు ఇలా రాసేవారు వారి గ్రంథాలు చదివితే పైగా పక్కన డేటు టైము వేసేవారు అంటే ఎప్పుడు సాధించబడిందో కూడా చెప్పేవారు అంత నిర్దుష్టంగా ఉండేవారు వారు సత్యమే మాట్లాడేవారు నిష్ఠూరంగా మాట్లాడేవారు ఏమిటింత ముఖూటిగా మాట్లాడతాడు నిష్ఠూరంగా మాట్లాడతాడు అని ఆయనకి విరోధులే తొంభై తొమ్మిది శాతం అని ఉన్నారు ఎందుకంటే ఈ నిష్ఠూరం వల్ల వాళ్ళంత దూరం అయిపోయే కఠినంగా మాట్లాడతారు కఠినంగా మాట్లాడడం చేదైన ఔషధం తొందరగా పనిచేస్తుంది కాబట్టి ఆసురీ గుణాల కింద లెక్కేసుకోకూడదు అనమాట దాన్ని అట్లా జాగ్రత్తగా గమనిస్తే మహానుభావులైన వాళ్ళందరి జీవనంలో ఈ నిష్ఠూరాన్ని పనిముట్టుగా వాడుకున్నారు ఎందుకని అంటే నిష్ఠీవనము నిష్ఠూరము ఈ రెండు ప్రయోగాలు ఉంటాయి నిశ్చీవనం అంటే ఉమ్మి వేయటం బయటికి ఉమ్మి వేయడం అన్నమాట అలాగే నిష్ఠూరం అంటే దూరం చేయడం కాబట్టి ఎరుకను జాగ్రత్తగా వదిలివేయాలి అదిని వదిలి అంత జాగ్రత్తగా దాంతో వ్యవహరించాలి చాలా తెలివైంది ఎంతటి సరే మోక్షకంత ఇబ్బందులు పెడుతుంది అహానికి లోబడేటి చేస్తుంది అభిమానానికి లోబడేట్టు చేస్తుంది కాబట్టి పిండ బ్రహ్మాండములు ఏ అహం యొక్క స్పర్శ చేత కదులుతున్నావో అట్టి అహం యొక్క స్పర్శ నాకు కలుగకుండా గాకా అని ఈశ్వరుణ్ణి అవతారుణ్ణి సద్గురుమూర్తిని భగవంతుడిని వేడుకుంటూ ఉండాలి మానవులందరికీ కూడా కాబట్టి అది మానవుడు కోరవలసింది అలా ఎప్పుడైతే స్వరూప జ్ఞాన నిష్టలో ఉంటావో అహం లేకుండా ఉంటావో సెయింట్ జాన్ పోల్ పా పౌలు మహాశయుని యొక్క వృత్తాంతం ఉంటుంది బైబిల్ ఆయన యేసు ప్రభువుని ఇదే కోరతాడు నీ ద్వారా తండ్రికి నాకు ఒక విన్నపం ఉందయ్యా నాకెప్పుడు అహము కలుగకుండా ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి ఆ భగవంతుడు ఆ దేవుడు ఆ దేవుడి బిడ్డ నువ్వు నీకు అతనికి భేదం లేదు కదా కాబట్టి మీరిద్దరూ కూడా నన్ను ఆశీర్వదించండి ఒక ఆశీర్వచనం ఇవ్వండి ఏమిటంటే నాకు ఎప్పటికీ అహము కలుగకుంటూ గాక అని కోరేవాడు యేసు ప్రభువు యొక్క శిష్యులు పన్నెండు మందిలో పౌలు మహాశయుడు ఉత్తమమైనవాడు అలాగే లేకుండుంటే లెస్స ఈ లెస్ అన్న పదం కందార్థాల్లో చాలా చోట్ల వస్తూ లేనిది లేకుండా పోయేటట్లుగా చేయడమే లెస్స ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది అంటూ వెళితే అది లెస్స పద్ధతి ఏది లేదో ఏది ఉన్నదో నిష్ఠూరంగా సరే తెలుసుకుని నిరంజనంగా తెలుసుకుని జాగ్రత్తగా దాన్ని పో కొట్టాలి వదిలించుకోవాలి వదిలివాలి అదే నేను వదిలేయాలి పోనీ నీ మనసు రుచి పుట్టితే పూ నూ నీ మనసు కాబట్టి సంకల్పించేటప్పుడు లక్ష్యం తెలిసి పట్టుదలతో సాధన సాధ్యముగా సహజముగా ఈశ్వర కృపతో సద్గురు కృపతో ఆశ్రయించి సర్వస్వ శరణాగతుడై అహాన్ని పోగొట్టుకోవాలి ఇప్పునిక దానికి ఉపయోగించాలి పంచాక్షరములతో ప్రపంచముతానుభవించే ప్రణవాని నీ విరిగి అరుగు అచలము ప్రణవాక్షరంద్రుతులెన్న దాన్ని అరుగు అచలము దీనం నిల్వకు ఎరుక అచలములోన చంచలమతి చేత చతురాక్షరీయకూ వంచుకు ఇదీ నకరుగూమి అచలము ది నిల్పకు అచలములన్ హరి ఓ శ్రీగరుభ్యో నమరి ఓ నమదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యహనా వును సహవీ కరవావహేజస్వి నావధీతమస్ మా విద్విషావై ఓ శి శి గురు నిజగరు పరగరు పరమిిగరు సగురు పరబ్రహ్మణే నమ్మ హరి